ఏడనుందు రోతాము ఎన్నికే పౌజులు దాటి రాడకాడే పొడచూపేరాహామేలు ఎలమి స్వప్ననే ఎడపు చావడిలో వలసి జీవుడు కొలు ఉన్నప్పుడు వెలినున్న చైతన్య విధుల దొరల చేతి అలబలముగా ఉప్పడమై దేహమనే ఊర పెద్ద చావడి ఉప్పతిల్లిదే కొలువున్నప్పుడు చప్పుడుతో ఇంద్రియ విషయ పరివారము అప్పుడు పారాడుదురూ అహోమేలు అక్కడ నిద్రలనే అంతఃపురాలకేగి ఉక్కున భోగాననాత్మ ఉన్నప్పుడు ఎక్కువ శ్రీ వెంకటేశ ఎవరూ నాడుకుబోరు అక్కడా నీవే ఉంధవాకా మేలు